ఇత్తర సంఖ్య నాలుగు వందల అరవై మూడు నీ మాయలింతేకాక ఇవి నామది నిజమని ఎట్టు నమ్మేదయ్యా బాలుడనై నే చన్ను బాలుదాగేనాడు ఓలిన అనుష్ఠానములు ఎందుండెనయ్యా చాలి ఆనే బ్రహ్మచారినైన మీద వాలి అవే ఎందుండివచ్చెనయ్యా నేను దినదినమును నిద్దురవోయే వేళ ఊని నిత్యకర్మములు ఎందుండెనయ్యా జ్ఞానముతో మేలుకొని సంసారినైన వేళ ఆనుకొని ఎందుండి అంటుకొనెనయ్యా యాడకర్మము యేడర్మము ఇంతలో సన్యాసైతే వేడుకకివియల్లా నీ విలాసాలు జాడనీ మనసు వస్తే సరుగకరుణింతువు ఓడక సుద్దులేటికి